రెండో శ్లోకం వస్తుంది అయినా ఈ శ్లోకాలు ఎంత మధురమైనవంటే ఒకసారి మొదటి శ్లోకం కూడా అందాము నూమ్యన్న తో తేజో నవాయేంద్రియం వాన తమూహాంతికుచ్యక ఈ శ్లోకం పూర్తి చేసేసాను అయితే క్రితం అయిపోయింది క్రతం క్లాసులో నేను పుస్తకం నేర్చుకోవడం మర్చిపోయాను అది ఏదైనా ఒకటి రెండు మాటలు చెప్పాలనుకున్న నేను మిస్ అయిపోయాను అందుకోసం నా శ్లోకాన్ని ఆ శ్లోక సందర్భంలో మధుసూదన సరస్వతి ఏమంటున్నారంటే జీవుడు ఈశ్వరుడు అనే తేడా ఉన్నది కదా ఈ భేదము ఇది శాస్త్రంలో కూడా అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది ఇప్పుడు ఉపనిషత్తు దగ్గరకు వచ్చేప్పటికీ అహం బ్రహ్మాష్మే తత్వం చే భేదమే తప్పబడుతుంది కానీ మీరు ఉపాసనా ప్రకరణంలో చూసుకుంటే జీవుడు సగుణ రూపంగా పరమాత్మను ఉపాసించవలేను అని అక్కడ మరి భేదం కనబడుతుంది కదా ఉపాసన చేసేవాడు జీవుడు ఉపాసన చేయబడేది ఉపాస్యము అదే విభాగం ఉన్నది కదా ఆ విభాగం శాస్త్రంలో కనబడుతుంది కదా అంటారేమో అంటే ఆయన అంటారు ఈ విభాగము మనిషి బుద్ధిలో పుట్టిన విభాగము శాస్త్రంలో పుట్టింది కాదు మనిషి బుద్ధిలో పుట్టిన అజ్ఞానము మీద మనిషి బుద్ధిలో పుట్టిన విభాగము శాస్త్రము అనువదిస్తుంది ఇట్ జస్ట్ అనువాదము అంటే చెప్పిన దాన్ని వీడి బుద్ధిలో ఉన్న విభాగమును శాస్త్రం ఒకసారి ఉటంపిస్తుంది ఉటంపించి ఆ విభాగమును వెంటనే త్రోచిచ్చినట్లయితే వీడికి అది బుద్ధికి రాదు కనుక ఆ విభాగమును స్వీకరించి వీడికొక ఉపాసనను పోషిస్తుంది వీడు ఆ ఉపాసన ఉపాసన చేసినప్పుడు ఆ విభాగము క్రమంగా తగ్గుతుంది ఇప్పుడు ప్రాణోపాసన ఎక్కడ ప్రాణము ఉన్నప్పటికీ అది పరమాత్మే అని ఉపాసన చేస్తాడు వీడు ఉపాసన చేసేవాడు దేవుడు ప్రాణము లైఫ్ కాస్టమిట్ లైఫ్ ఇస్తే గాడ్ అలా ఉపాసన చేస్తాడు ఇది ఉపనిషబ్దంలో ఉండే ఉపాసన అలా చేసినప్పుడు వీడికి ఈ ప్రాణులు మనుషులు పశువులు పక్షులు చెట్లు చేమలు అనే విభాగం ఏమవుతుంది చేసినప్పుడు అది పోతుంది సకల ప్రాణుల ఎందు ఏకత్వ నిర్మాణం ఆ ఉపాసన యొక్క మహిమో ఆ ఉపాసన ఎంత మహిమాన్వితం అంటే సకల ప్రాణుల రెండు ఏకత్వ బుద్ధి నిర్మాణం అంటే మనిషిని చూసినా పశువులు చూసినా ఒకే పరమాత్మ ప్రాణశక్తి ఒకే శక్తి ఇన్నింటి ఎందు ఉన్నది అనే చాలా విస్తృతమైన దర్శనం అంటే వికసించినటువంటి బుద్ధి కనీసం పెట్టి మైండెడ్గా కాకుండా డ్నెస్ ఆ ఉపాసనలో భాగముగా ఉంటుంది అప్పుడు వీరి మైండ్ బ్రాడ్గా ఉంటుంది క్రమంగా ఆ ప్రాణము తన స్వరం ప్రాణం కూడా ప్రాణమే కాదు ఆ ప్రాణం కంటే తాను భిన్నంగా లేనే లేడు అంతే అహం బ్రహ్మాస్మి అనే వైపుకు ఆ ఉపాసన వీరిని తీసుకురా అందుకోసం ఆ ఉపాసన మీరు చెప్పినారు కాబట్టి ఉపాసనలో మీకు తత్కాలం నుండి భేదము ఉన్నప్పటికీ ఆ భేదము శాస్త్రము చేతనే చెప్పబడుతున్నట్లు కనపట్టినప్పటికీ నా భాషత్వం పొంద అలా కనపడినప్పటికీ ఆ భేదము మనిషి యొక్క బుద్ధి ముందు కల్పితమైన భేదము దానిని ప్రావిషనల్ గా శాస్త్రం ఉపాసనలను కర్మలను విధించింది అని ఒక మాటను చెప్పినాడు ఆ శాస్త్రము చేత అనుగతింపబడిన రీస్టేట్ చేయబడిన విభాగము భేదము ఉపాసన ద్వారా తత్వజ్ఞానానికి ఉపయోగపడుతోంది అద్వైత జ్ఞానానికి ఉపయోగపడుతుంది అని ఒక మాటను చెప్పినారు ఈ మాట మీకు చెప్పాల్సి వచ్చిందంటే ఎవరిని శాస్త్రంలో చెప్పారండి భేదము అని ఒక అర్థమై ఉంటుంది ఆ అర్థమైతే అది బలహీనమైన అర్థమంటు శాస్త్రంలో చెప్పిన వాస్తవమే ఆ చెప్పిన సందర్భం ఎత్తిడి చూసుకుని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అదొక ఆయన ఆయన కాడు క్రమసిద్ధ స్థాపి శృత్యా అనువాద సంభవాత్నం మాట్లాడుతున్నాడు అజ్ఞానము చేత ఏది స్వీకరింపబడినదో మన బ్రహ్మ వీరబ్రహ్మంగా వీరభద్రంగా ఒక కుర్చీ ఒకటి వేయాల్సి ఉన్నాం అందుకు ఇక్కడ ఇక్కడ చూపుకుండా రన్నిదండి అలా అజ్ఞానము చేత కల్పితమైన కూడా శృతి చేతను ఉటెలు పొందబడుగుతా సంభవమే ఇంకో చేరు లేదు మీరు కింద కూర్చోగలుగుతారా మీకు మోకాళ్ళ నొప్పులు సమస్య లేదు ఇక్కడ చేరు కావాలంటే ఏర్పడుతూ సరే మంచి ఇంకొకళ్ళ వాళ్ళన వస్తే ఆలోచన చేద్దాం అని ఒక చక్కని విషయాన్ని మొదటి సూదన సరస్వతి చెప్పినాడు ఆ మొదటి శ్లోకంలో చెప్పారు ఆయన కాబట్టి దాన్ని మీకు గుర్తు చేశారు తర్వాత ఆ మొదటి శ్లోకము యొక్క తాత్పర్యమును చిదానంద రూప శివోహం శివోహం అనే వచనము కలదు కదా లేకపోతే తదేకోవశిష్ఠ శివ కేవలోహం దాన్ని బెల్లం గుండవారు రూపములుగా ప్రకటించి వ్యాఖ్యానం చేస్తున్నారు దాంతో కొన్ని ప్రధానమైన విషయాలను చెప్తున్నాను ఒకటి అహం కూటస్థ అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మనం కూటస్థ దీప ప్రకటనలో ఆ కూటస్థ చైతన్యము బుద్ధికి యొక్క జ్ఞానము అనే రెండింటినీ మనం విభాగం చేస్తూ వివేకాన్ని బాగా ప్రస్ఫుటముగా చూస్తూ ఉన్నాము ఆ కూటస్థ చైతన్యము నేను అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు కూటస్థ చైతన్యము నేను అనే అనుభవాన్ని తెచ్చుకుంటారో అప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది మీకు కష్టం కాదు అంటున్నారు అహం బ్రహ్మాస్మి అన్నది చాలా చాలా సరళమైన విషయం ఇకొచ్చి మీరు ఏం చేయాలి ఉపాధి తాదాత్మ్యము అంటే దేహము మనస్సు ఆ కాంబినేషను దాంతో మమేకమై అదే నేను నేనే అది అనేటువంటి ఈ ఈ సూపరింపోజిషన్ ఏదైతే కలదో దానిని మించి పెట్టగలుగుతారా అని ఆయన ప్రశ్న వేరేతారు అనే ఒకటి మనస్సు ఉంది మనస్సు ప్రవహిస్తూ ఉంటుంది మనస్సులో ప్రవాహం పోతూ ఉంటుంది ఆ ప్రవాహం ఏం చేస్తుందంటే అది సింపుల్ గా ఏమీ ఉండదు అది సమస్యలను సృష్టిస్తూ ఆ మనస్సు యొక్క సంకల్ప ప్రవాహం ఏం చేస్తుందో తెలుసిన మీకు మీరు ఆలోచించండి పెద్దలు అనుభవం నేను కొద్దిగా జాగ్రత్తగా వ్యాఖ్యానం చేస్తున్నాను అది ఏం చేస్తుందంటే మీకు జీవితాన్ని గురించి ఒక దృష్టిని నిర్మాణం చేస్తుంది అంటారు దివ్ యూ పర్స్పెక్టివ్ ద ఫ్లో ఆఫ్ థాట్స్ దివ్ యూ ఎర్స్పెక్టివ్ అబౌట్ లైఫ్ నా జీవితం ఏమీ అనుకూలంగా లేదు బాగులేదు అనే పర్స్పెక్టివ్ నుంచి పరిస్థితులు ఏమి బాగులేవు ఇంతవరకు మాట ఎంత లేదు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంది అందులో ఉండాలంటే ఒక పెర్స్పెక్టివ్ అది చూపిస్తుంది ఇప్పుడు మీరు గమనించారా నేను దృష్టాంతం చెప్తే మీరేమనుకోకండి గత నాలుగు నెలల నుంచి అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కలిసి ఒక పెర్స్పెక్టివ్ ఒక దాన్ని తయారు చేసి జనుల జనుల మీద దాన్ని మహాప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం ఆ పెర్స్పెక్టివ్ ఏమో తెలిసినా ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది ఇందువల్ల కూరలు ధరలు పెరిగాయా అవి పెరగలేదు పప్పు ధరలు పెరిగాయా పెరగలేదు మూలలు అవి పెరగలేదు మరి ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని మీరు ఎందుకని ఉంటున్నారంటే కార్ల వల్ల కొనటం లేదు కాదు చూసారా ఈ ఆర్థిక ఈ మోడల్ ఎలా ఉండవు చూసారా అంటే కార్లు ఎక్కువ కొంటే ఆర్థిక పరిస్థితి బాగున్నట్లు లెక్క నేను అనుకున్నాను ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది ఇప్పుడు ఎందుకంటే ఇన్ఫులేషను డైలీ యూజబుల్ ఐటమ్స్ పప్పులు ఉప్పులు నూనెలు కోర్లు ఇత్యాదు ఇన్ఫులేషను వన్ పర్సెంటే ఉంది చాలా మినిమం ఇన్ఫులేషన్ ఇన్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అని అంటున్నారు కార్లు మాత్రం చాలా బాగుంది ఎందుకంటే రోడ్లన్నీ కార్లతో నిండిపోయి ఉన్నాయి ఇంకా కొత్త కార్లు ఎక్కడ పెడతారు నడిపేందుకు రోడ్లేదు చెప్పేందుకు రోడ్లేదు ఇది చాలా అనుకూలంగా ఉంది కానీ ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ చేస్తారు ఆర్థిక పరిస్థితి బాగుండదు నేను గమనించాను మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఈ పర్స్పెక్టివ్ నుండి ఆయన రెస్పాన్స్ ఇస్తారా అని నేను నాలుగు ఐదు నెలల నుంచి వేచి చూస్తున్నా ఆయన దానికి ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు ఇంతవరకు నాట్ రియాక్ట్ టు దాట్ అప్పుడు అనుకున్నా ఓహో ఈ పర్స్పెక్టివ్ ఇస్ బోగస్ ఇట్ ఈస్ నాట్ వాల్యూడ్ అని ఈ రవన్ వాన్ టు రియాక్ట్ విత్ అని నేను అనుకున్నా ఎకనమిక్స్ చెప్పుకోకపోవచ్చు అదేవిధంగా అదృష్టాంతం ఓకే దాన్ని మీరు సీరియస్ గా తీసుకోకుండా నేను ఎగ్జాంపుల్ దీనే ఎగ్రీవిత్ అష్ట్రాంతిలో ఏంటంటే మీ మనస్సు సంకల్పములను అలా ప్రవాహ రూపంగా ప్రకటిస్తూ ప్రకటిస్తూ ప్రకటిస్తూ మీకు ప్రెస్పెక్టివ్ ని క్రియేట్ చేస్తుంది ఆ పెర్స్పెక్టివ్ ఏమిటి వీళ్ళు నాకు తుడుగా లేడు అనుకూలంగా లేడు నా ఆర్థిక పరిస్థితి బాగుండలేదు నాకు గ్రహములు అనుకూలంగా లేవు నక్షత్రములు నాపై కుట్రను పన్నుతున్నది అని వీరికి ఒక పెర్స్పెక్టివ్ ఏర్పడుతుంది తర్వాత ఈ దేవీ దేవతలందరూ కలిసి నన్ను కష్టపెట్టడమే పనిగా పెట్టుకుని ఉన్నారు అని వీరికి ఒక పెర్స్పెక్టివ్ ఏర్పడుతుంది వీరికి ఏర్పడకపోతే ఏర్పాటు చేసి కొంతమంది ఉన్నారు లోకంలో ఇలాగంటే పెర్స్పెక్టివ్ ఓ మహాత్ముడు మాట అన్నాడు అది నేను ముఖ్యమైన వేలు వేసుకున్నా ఆయన మహాత్ములే ఉన్నాడంటే మీ మనస్సు జాగ్రత్తగా వినండి వాక్యాన్ని మీ మనస్సు సంకల్పముల ప్రవాహము ద్వారా మీ జీవితాన్ని గురించి మీకు ఎత్తి పెర్స్పెక్టివ్ ని తయారు చేసి పెడుతుందో ఆ పెర్స్పెక్టివ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ తప్పు అవుతుంది కాబట్టి మీరు ఆ ఉపాధితోటి మమేకమైపోయి ఉపాధి అంటే యొక్క ప్రవాహమే ఉపాధి దానితోటి మమేకమైపోయి ఉంటే నేను జీవుడను నేను అయోగ్యుడను అభాగ్యుడను పాత్రను అనే పరిస్థితుల్లో బతుకుంటారు మీరు కనుక ఆ అధ్యాసం దాటివేసినట్లయితే ఆయన అంటారు ఆ ఉపాధిలో ఉన్నటువంటి అజ్ఞానము అజ్ఞానం చే కల్పితమైనటువంటి అధ్యాసం మీరు త్యాగం చేయగలిగితే మీరు శుద్ధ చైతన్యలుగా శుద్ధచేతన్యముగా ఉంటారు శుద్ధమైన ఎరుకలాగా ఉంటారు అనిపేదే కూటస్థ చైతన్యము దాన్ని మనం పంచదృష్టిలో ఆ కోటస్థ బ్రహ్మండే అప్పుడు మీకు అహం బ్రహ్మాష్మి అన్నది అదేదో అందరి మ్రాలు పండులాగా భాస్మించదు చూస్తారు అది అనుభవానికి వచ్చే విషయమే అని బెల్లం కొండవారు అంటారు తర్వాత ఆయన ఏమంటున్నారంటే ఇంకో మాట అంటారు మీరు గమనించగ మహర్షి ఇదే స్టైల్లో మాట్లాడేవారు అహంను మీరు పట్టుకోండి అన్నారు అహం నిన్న క్లాసులో కూడా మనం చూసాము అహం అనే అనుభవాన్ని మీరు పట్టుకోండి దాన్ని గట్టిగా పట్టుకో మీరు ఆ అనుభవాన్ని పట్టుకుని అంటే ఒకటి నిటారుగా కూర్చోండి ఉంటే డెమోనిస్ట్రేషన్ కళ్ళు అహం అనే అనుభవంలో ఉండండి అహం అప్పుడప్పుడు అనుభవము డిస్టర్బ్ అవుతున్నట్టు మీకు అహం అహం అనే మధ్యలో అనుకోండి అహం ఒక థర్టీ అనుభవము కొంచెం చెదిరిపోతుంది అది స్థిరంగా ఉంకలేదు అనే భావన మీకు కలిగినట్లయితే మళ్ళీ ఇంకోసారి అహం అహం అహం అహం అనే అనుభవం అహంకి ఇంగ్లీష్ అనువాదము ఐ అలా తీసుకోండి ఐ చాలా దగ్గరగా ఉన్నాయిగా అహం ఐకే ఐ ఈజన్ కూడా తీసుకోవచ్చు మీరు గ్రామర్ పెద్ద ముఖ్యం ఆ అనుభవాల్లో మీరు ఉండండి ఆ అనుభవాన్ని మీరు శోధిస్తే మీకు జీవ ఈశ్వర జగత్ భేదము ఉండదు ఈ భేదమేగా ఈ ద్వైతులు చెప్పే భేదమేదేగా ఆ భేదము అహం అనుభవంలో లేదు ఆ భేదం ఎప్పుడొస్తుందో తెలుసునా మీరు అహం అనుభవమును విధులు పెట్టి ప్రవేశించి ఆ బుద్ధితో తాదాత్మకమైనప్పుడు ఆ బుద్ధిలో ఆల్రెడీ ఒక అజ్ఞానాన్ని ఎవరో పెట్టి పెడతాడు ద్వైతాచార్యుడు పెడతాడు అజ్ఞానాన్ని నువ్వు ఇక్కడున్నావు ఎందుకు పొరగాని వాడి ఆపీ చుట్టూ జగత్తుంది ఇది సత్యము అక్కడెక్కడో దేవుడు ఉన్నాడు అని పెడతాడు ఇట్ ఈస్ అో మెయిన్ సిచ్యువేషన్ నో మెయిన్ ఎందుకండి వీడు పాపి ఎందుకు కొనగానే వాడు దాసుడు శ్లేవు చుట్టూ ఉన్న జగత్తు విశాలమైన జగత్తు గంభీరమైన జగత్తు సత్యం ఈ నందని ఇలా తయారు చేసి అంటే ఎందుకు కొనగాని వాడిని నన్ను సృష్టించి ఇంత విశాలమైన భయంకరమైన నన్ను కబలించి వేయటకు ఉన్న జగత్తును ఒకదాన్ని సృష్టించి తాను ఆట ఆడుకుంటూ అక్కడెక్కడో కూర్చుని ఉన్న బొట్టుపంచట్టుకుని కుదిగేటం పెట్టుకుని అక్కడెక్కడో కూర్చున్న నాటకాన్ని చూసుకున్నాడు అనేప్పటికీ కలివి ఎవరిది ఇంట్లో విన్నే రోజు ఉంటుందా అసలు అసలు తలుచుకుంటే గుండె ఆగిపోవాలి ఆగిపోవడం అదే గొప్ప దీన్ని తలుచుకుంటే హార్ట్అక్ రావాలి బతుకు నేను హార్ట్అక్ రావాలి ఈ ద్వైతులు పెట్టేటువంటి భయం వస్తుంది మహాత్ములు చెప్పారు ద్వితీయా ఈ అహం అనుభవంలో మీకు ఈ భేదం అనుభవాన్ని ఈ భేదము అంతర్గతముగా ఉన్నదా మీరు చూసుకోండి లేదు కాబట్టి మీరు డిక్లేర్ చేయచ్చు ఎవలహం కేవలం ఆయన ఏమని చేశారంటే అహం కేవలానుభవ రూప మహ్య జీవేశ్వర జగంతి మాయయా కల్పిత ఆ శుద్ధ చైతన్యమైన న్యాయము మాయంటే బుద్ధి యొక్క ప్రవాహము చేత జీవుడు ఈశ్వరుడు జగత్తు అనే మూడు కల్పించబడినది అతా ఏవ అద్వైతోహం కాబట్టి నేను అద్వైత స్వరూపుడను కేవలుడను అని చెప్పారు తరువాత ఇంకో మాట్లాడుతున్నా కానీ నేను అనే పరిచ్ఛన్న వ్యక్తి ఉన్నాడే వ్యక్తి అంటే పరిస్థితులు ప్రతి వాడికి తన ఎడల ఒక పెర్స్పెక్టివ్ ఉంటుంది తన గురించి ఆ పెర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది నేను శుద్ధ చైతన్య స్వరూపుడను అని నేను ఫలానా మనిషిని అనుకుంటుందా ఫలానా మనిషిని అని అది కాదు అజ్ఞానం వల్ల వచ్చిన ఫలానా మనిషిని అని ఇప్పుడు ఆ మనిషి చేతనుడు అంటారా జోహుడు అంటారా చేతను మంచిది ఈశ్వరుడు సకల బ్రహ్మాండమును వ్యాపించి ఉన్నవాడు ఈశ్వరుడు అని నేర్చిపోతున్నాడు ఎందుకంటే సెపరేట్ గా ఉన్నాడు ఆయన సకల బ్రహ్మాండమును వ్యాపించి ఉన్నాడు ఆ ఈశ్వరుడు గదుడా చేతనుడా చేతనుడు ఓకే ఇప్పుడు ఈ దర్శను చేతనుడే అంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుడు చేతనుడే ఇంక తేడా ఏమిటండి తేడా ఏమిటో నెక్లెస్ బంగారమే బంగారము బంగారమే ఇంక తేడా ఏమిటి అంటే మీరు నేనైతే నెక్లెస్ బంగారమే వర్ధానము బంగారమే వర్ధానము సంస్కృత పదం ఓ ప్రకృతి వర్ధానము ప్రకృతి సంస్కృతి అది ప్రకృతి ఓకే నెక్లెస్ కి అంటే కంఠహారము ఓద్యానము ఈ రెండింటికి భేదమేటి రూపభేదమే కాేదము నామభేదము తప్ప వస్తువులో భేదమే ఉంది వస్తువు బంగారంలో భేదం లేదుగా లేదు రూపాన్ని చూసుకుంటూ కూర్చుంటే భేదమే నామాల్ని పట్టుకుంటుంటే భేదమే ఈ వైష్ణవులు శైవులు ఇలా నామాల్ని పట్టుకుని నిలబడుకుంటూ ఉంటారు వాళ్ళు భేదమే తత్వాన్ని పట్టుకుంటే ఏమైంది అభేదం వచ్చింది బంగారము అంటే అభేదం వచ్చింది ఎష్టి చైతన్యము సమష్టి చైతన్యము ఎష్టి చైతన్యం దేవుడు సమష్టి చైతన్యం ఈశ్వరుడు అన్నప్పుడు ఆ వ్యష్టి సమష్టి అనే నామరూపల రామరూపముల ఉపాధులను ప్రక్కన పెట్టగలిగితే ఏంటి చైతన్యం ఒక్కటే చైతన్యం ఒక్కటే అదే శివ అదే అహం అదే కేవల కాబట్టి శివఃేవలోహం అని మీరు అనడానికి ఏమీ అభ్యంతరము లేదు అని ఆయన అంటాడు అత అవలోహం కదాప మా ఇద్దరికి నాకు ఈశ్వరులకు భేదం అనేది ఎప్పుడూ లేదు తర్వాత మీరు చూసుకోండి మీ స్వరూపాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలి ఇంకొక మాట చెప్తారా ఆయన ఈ రకంగా శివకేవలోహం అన్నదాన్ని ఇరవై ఆర్గ్యుమెంట్స్గా చెప్పారు అక్కడ బెల్లకొండ మహాషి ఇరవై ఐదు ఆర్గ్యుమెంట్స్ దాంట్లో రిప్యూటేషన్ కొంచం మీకు అనిపించవచ్చు ఆయన దృష్టిలో రిపిటేషన్ అయితే లేదు అని ఒకప్పుడు అనిపించవచ్చు తర్వాత మన మనం ఇప్పుడు ఇరవై ఐదు చదువు అక్కర్లు మన కాదు కదా దాంట్లో కొన్ని ప్రధానమేవి నేను మీకు ఉపంక్షిస్తాను ఈ స్వరూపాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు నిద్రపోయారు నిద్రలో మీ స్వరూ మీ నిద్ర అంటే ఏమిటి నిద్ర అంటే ఏమిటి ఆనందానుభవము కదా ఆనందానుభవము జాగ్రత్త అంటే ఏమిటి అంటే దుఃఖానుభవము అని చెప్పలేదు కదా సుఖదుఖానుభవము అని చెప్పాలనుకుంటే కదా కేవల దుఃఖం లేదు కదా కేవల దుఃఖం ఉన్నవాడు ఎవరూ లేడు ఈ సృష్టిలో పూర్తి సౌమిక అనివ్వరు కేవలం దుఃఖమే ఉంటే వాడు బాగానే ఉంటాడని దుఃఖకు దుఃఖములతో ఆపోజిట్ సుఖముల అనుభవంలో ఉంటే అది బాగుండదు అది బాగుంది అది నాకు లేకపోయింది అని దుఃఖించాలి తప్ప అసలు ఆ సుఖానుభవమే లేదనుకోండి వాడు బాగానే ఉంటాడు వాడు ఎన్ని కంప్లైంట్ చేయలేదు ఓకే ఇప్పుడు సహారా ఎడారిలో నివాసం చేసేవాళ్ళు మాకు వేదిగా ఉందని ఇసక ఎంత ఉందని కంప్లైంట్ చేయరు మా ద లేదో ఇది లేదని కంప్లైంట్ చేస్తారు తప్ప ఇసక గురించి కంప్లైంట్ చేయరు ఏదో దృష్టాంతం కాబట్టి మీకు జాగ్రత్త అవస్థ కేవల దుఃఖానుభవం కాదు సుఖదుగా నిశ్చితముగా మీకు అనుభవానికి వస్తుంది సుఖదు జాగ్రత్తలో ఎలా ఉన్నప్పటికీ అది ఎలా ఉన్నప్పటికీ నిద్రలో మీకు ఆనందమే అనుభవానికి వస్తుంది మీరు ఒక పిసర్ ఒకంత శోధన చేసినట్లయితే జాగ్రత్తలో సుఖ దుఃఖానుభవము మనస్సుని బట్టి వచ్చింది తప్ప నా స్వరూపము కాదు అని మీరు తెలుసుకోగలుగుతారు అప్పుడు మీకు జాగ్రత్తలో కూడా నా స్వరూపము ఆనందమే అని మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి నా స్వరూపము మొత్తం మీద జాగ్రత్త సుశుక్తి స్వప్నాన్నే ఉంది అన్నీ కలుపుకుని మోట ోటాగా నా స్వరూపము ఆనందము ఓకే ఈశ్వరుడు ఏమిటంటారు ఈశ్వరుడు ఆనంద స్వరూపుడు అంటాడా మరో స్వరూపం ఆనంద స్వరూపం కాబట్టి భేదం ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఆ జాగ్రత్త దాంట్లో ఉన్నటువంటి ద్వంద్వాలని పట్టుకుని వాటిని పరిచయం వాటిని శోధన చేయకుండా అదే సత్యములని స్వీకరించి వాటితో మమేకమైపోయి నేను అయోధ్యులను అభాగ్యులను దుఃఖిని సుఖిని అని గెలుగలు ఆడుతో మీకు భేదం అనుభవానికి రావాలే తప్ప మీరు ఒక్క దిశలో ఆలోచన చేసుకోవటం మొదలుపెట్టి మీ జాగ్ర ఆధారంగా ఒక పెర్స్పెక్టివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ కల్పించుకోవడం మానేసి ఏ పెర్స్పెక్టివ్ లేకుండగా ఓపెన్ మైండ్తో మీ స్వరూపాన్ని మీరు కనుక శోధన చేస్తున్నట్లయితే మీకు ఆనందానుభవం కలుగుతుంది ఆనంద స్వరం నేను అని మీకు ఒక ఇన్స్టైట్ అంటారు అంతర్దృష్టి కలుగుతుంది ఈ బుద్ధి కారణంగా ఈ ఆనందం డిస్టర్బ్ అయిపోతుంది బట్ నా స్వరూపం అయితే ఆనందము అనే అంతర్దృష్టిని కలిగినప్పుడు శివ ప్రేమలోహం అని మీరు డిక్లేర్ చేయటానికి అడ్డేమీ అని ఈ విధంగా ఆయన బెల్లం కొండవారు ఎంత విస్తారంగా రాశారంటే చాలా విస్తారంగా రాశారు తెలియజేస్తారు పే చెప్తారు దీన్ని ఎవళ్ళైనా తెలుగు చేస్తే చదివేవాడు కూడా తెలుగు చేయడం సామాన్యమేం కాదు సంస్కృతి చాలా కఠినంగా ఉంటుంది చేయటం చేయవచ్చును కానీ చేస్తే చదివివడు ఇంతంత గ్రంథాలని ఎవడు చదువుతాడు ఏమన్నారు దృష్ణ శ్లోకీయే దీని మీద ఇంకా వెల్లంకున్నవారు ఇంకా వధుసూడన సరస్వతి ఇంకా ఎవరు అస్తారు నేను మొదటి శ్లోకం పూర్తి చేసి రెండో శ్లోకానికి వచ్చేస్తాను మీరు ఓకే పచ్చండి నేను మీకు సారమును అందిస్తున్నాను ఇప్పుడు చెరుకు గడను ప్రశ్న చేసి రసాన్ని అందించే ప్రయత్నం చేసినట్టుగా చేస్తున్నాను అయిన అక్కడికి మొదటి శ్లోకాన్ని నేను పూర్తి చేశాను ఇప్పుడు రెండో శ్లోకాలను ఒకసారి అందాము తర్వాత మూడో శ్లోకానికి వెళ్ళొచ్చు నవర్ణ వర్ణ చిత్రమాచార ధర్మా విశర్గ పెట్టాలి విడదీసినప్పుడు విడదీసి విశర్గ పెట్టకపోతే వాళ్ళకి సంస్కృత జ్ఞానం లేదని అర్థం ఎవరైనా నవర్ణ నవర్ణ శ్రమాచార ధర్మ అన్నాడు అనుకోండి నాకు తెలిసిపోతుంది వీడు సంస్కృతం చదువుకోలేదు వీడికి విభక్తి జ్ఞానం అంటే మీరు అనవచ్చు ఈ విభక్తి లేనిపోవచ్చు ఇంకో విభక్తి ఉంది అలా వాడి జనోండ నే ధారణాధ్యానయోగా అనాత్మాశ్రయాహం మమాధ్యాసానా సదేకొ వలోహం వర్ణములు నా స్వరూపమునందువులు వర్ణ ఆచారములు వర్ణధర్మములు ఆశ్రమ ఆచారములు ఆశ్రమ ధర్మములు కూడా నా స్వరూపమునందు లేవు ఇది చాలా పెద్ద మాట చాలా రెవల్యూషనరీ స్టేట్మెంట్ ఈ మాటను మీకు ఒక వాతావరణం ఉంటుంది ఆ వాతావరణంలో ఇటువంటి మాటలు ఎవడు అన్నాడు ఎవడు అన్నాడు ఇప్పుడు క్లబ్లోకి వెళ్లి క్లబ్లో కూర్చుని మైకు పెట్టుకుని పేట చాలా చెడ్డది అని అడన అంటాడా ఎందుకంటే అక్కడ వాతావరణం అలాంటిది అక్కడ ఎవడో ఉండటం అదే కాలేజీ విద్యార్థులు పాఠాలు యూనివర్సిటీలు డిపార్ట్మెంట్ రీసెర్చి స్కాలర్స్ స్టూడెంట్స్ ఉన్న తోట ఆ మాట అన్నారు అనుకోండి సహజమే చాలా కరెక్ట్ గా రిపేర్ అయినా అని మనకి ఆ వాతావరణాన్ని బట్టి మన సమాజంలో ఒక వాతావరణం నిర్మాణమై ఉన్నది మత సందర్భంలో ఆ వాతావరణంలో ఇలాంటి మాటలు అన్నం అన్నం మానేశారు అనాల్పిన వాళ్ళు కూడా అన్నం మానేశారు దీని ఈ నవర్ణాశ్రమాచార ధర్మాలు పెద్ద మాట లేదు చాలా వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ వెరీ వెరీ స్టేట్మెంట్ కొన్ని సందర్భాల్లో తల ఎలి స్టేట్మెంట్ మీరు అనవచ్చు దీని మీద స్వామి రామతీర్థ యొక్క దృష్టికోణం ఎలా ఉన్నది అని నేను కొంత శోసన ఆయన ఏమన్నా స్వామి రామతీర్థ యొక్క టీచింగ్స్ మీరు చూసినట్లయితే ఈ వర్ణ పేరుతో విభాగము మీరు వర్ణం పేరుతో ఏదైనా మంచి పని చేసుకుంటే చేసుకోవచ్చు ఇప్పుడు బ్రాహ్మణుడను గాయత్రిగా పని చేసుకుంటాను దాన్ని ఎవరు కనిపిటండి దాన్ని మేము రెడ్డి పొలంలో పుట్టాము రెడ్డి రాజుల చరిత్ర పుస్తకాన్ని నేను చదువుకుంటాను దాన్ని పిండి చేసి పని మంచి మేము పంచి పెట్టుకుంటాము దాంట్లో దాన్ని ఎవరు కాదు అంటాడు మేము నాయర్ సొసైటీ పెట్టుకున్నాము మా నాయురు పిల్లలకు మా నాయురు పిల్లకాయలకు మేము స్కాలర్షిప్ అందించుకుంటాము దూట్కి స్టాప్స్ కాబట్టి అలాగే ఒక వర్ణం పేరు తోటి మీరు ఏదైనా కూడా సేవా కార్యం కానీ చేసుకోవటం మీలో మీరు మేము మా వర్ణంలోనే పెళ్లిలోనే చేసుకుంటాం సరే కానివ్వండి ఎవరు ఇది డెమోక్రాటిక్ కంట్రీ ఓపెడీ విల్ స్టాప్ యూ బట్ వర్ణం పేరుతో మనిషిని డివైడ్ చేసి దేవుడి దగ్గర కూడా ఈ డివిజన్ పాటించాల్సిందే అనడము అది తగునా దానివల్ల హిందూ ధర్మానికి ఎంత నష్టం కలిగిందో ఎంత నష్టం కలిగిందంటే చాలా నష్టం కలిగింది హిందూ ధర్మానికి పెద్ద సమస్య వచ్చింది మొన్న ఏదో ఏం పద సేవాకి సంబంధించి ఏదో సేవా కార్యానికి నేను తోటకు వెళ్లాల్సి వచ్చింది అక్కడ అక్కడ చిన్న పూజ ఏదో చేయాల్సి వచ్చింది ప్రారంభం చేస్తూ చిన్న పూజ ఆ పూజ చేయడానికి ఎంత మంది ఉన్నారో తెలుసిన అరడగన్ బంద ఉన్నారు బిగినింగ్ నేను ఆ పూజా సమయంలో వెళ్ళాను ఏదో ఆ శిర్వదినం పూజ అయిపోయిన తర్వాత నా ధాన్యాన్ని నేను వచ్చేస్తాను తర్వాత ఆ కార్యక్రమం తర్వాత నేను వస్తుంది విఆర్ ఓన్లీ సిక్స్ట్ పీపుల్ సరే పూజ అయిపోయింది ఒక గజ్జునుడు పూజ చేసిన తర్వాత అప్పుడే సూర్య భగవాను నమస్కారము ఆ ఫోటో ఒకటి పెట్టారు చేయడం అక్కడ ఓ స్వీట్ ప్యాకెట్ ఒకటి పెట్టారు ఎవడో తీసుకొచ్చారు అదే నేను ఏంటంటే అందరికీ పళ్ళు పళ్ళు అరటి పళ్ళు అందరికీ చెరువు పండ్లు తీసుకుంటే అందులో ఉన్నది ఏడుగురు ఆ పళ్ళు నేను ఇచ్చాను ఆరు గురికి ఇచ్చాను ఒకతను దూరంగా నిలబడ్డాను నిన్న బా దగ్గర పళ్ళు తీసుకో నేను తీసుకోను అతను ఎందుకు తీసుకో ఎందుకు తీసుకో అంటే నాకు ఎవరో చెప్పారు అతను క్రిస్టియన్ క్రిస్టియన్ అయితేనేమి నేను ఓపెన్ గా నేను చెప్పాను అయితే తప్పే ఉంది క్రైస్టు కంటే క్రైస్ట్ కంటే నాకెంతో ఆదరము ప్రేమ తర్వాత నేను అతనితో చెప్పాను క్రిస్టియానిటీ గురించి నీకు గాని మీకు క్రిస్టియానిటీని పెట్టిన ప్యాక్సక్ కానీ నాకు తెలుసున్నంత కూడా మీకు తెలియదు మీరు నా దగ్గర కూర్చొని చదువుకోవాలి క్రిస్టియానిటీ కాబట్టి అలా దూరంగానే ఉంటావు లేదా అని దగ్గరికి పిలిచాను నా ధోరణికి ఎక్కడ తీసుకు వచ్చి ఆ బండ్డు తీసుకుని దండం పెట్టి వెళ్ళాడు అప్పుడు నాకేమనిపించిందంటే ఆ ఉన్నవాళ్ళందరిలోకి కులం దృష్టితో కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక స్టేటస్ పైన పైన సోషల్ స్టేటస్ దృష్ట్యా సోషల్ స్టేటస్ రెండు రకాలు క్యాస్ట్ అండ్ ఈ రెండింటి దృష్ట్యా కూడా అతను తక్కువ అతను ఆర్థిక పరిస్థితి చిన్నది అతను కూలీగా వచ్చేటప్పటికి కులం కూడా చిన్నది ఇప్పుడు మన హిందూ ధర్మం ఏమైపోయింది ఇది ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చిన్న వాళ్లకు కులం దృష్ట్యా తక్కువ వాళ్లకు ఇది పనికి రాదు అనే ఒక పరిస్థితిని మనం తయారు చేసి అంటే మనం ధర్మాన్ని ఏం చేశామంటే వీక్ అండ్ పూర్ వాళ్ళకి ఇంట్లో చోటు విధంగా తయారు చేసి మనం ధర్మాన్ని మనం ప్రాక్టీస్ చేసుకోం వీక్ వాళ్ళకి ఇంట్లో చోటు లేదు Inko yavallam chotmuntum be rich and powerful Palakmasramen go home to the church. Christianity is all valid and says that Mano yavallame doram pechnamo malame grintu villi. Theory is a religion. It is meant for weak and poor in the church. That is a perspective in the church. Give it a perspective. Hinduism is for rich and powerful, Christianity for weak and poor. That is the perspective. The perspective is not correct. It is only a perspective like any other perspective. So, Swamita Amitya said in the beginning of the story of the story of Bhārathīya Nāgaritata, Indian civilization, that is the downward trend of the world. We have to speak with the word of Bhārathīya Samājyamu. This is Bhārathīya Samājyamu. కులం పేరుతో ముక్కలు ముక్కలుగా విడిపోతాయి అని ఆయన రామతీర్థం ఆయన ఏమన్నా అంటే ఇన్ ఎగ్జాక్ట్ వర్డ్స్ కాట్ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రెలిజియన్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ హెంప్స్ వీక్ మనం పరస్పరము వికసితమైపోయిన కారణంగా బలహీనలమైపోయినాము అని అంటారు ఆయన ఇది మీరు వినదంట మాట A true Hindu must not observe any discrimination against anybody. Etharthamayana Hindu yetuvante yakti adalainanu, yetuvante vimakshanu soparadu. For him, there is no differentiating between the rich and the poor, high and low, and the brahmin and the shudra. Ota Etharthamayana Hindu unaku, dharikulu dhedavadu anigali. ఎక్కువ కులం వాడు తక్కువ కులం వాడు అని కానీ బ్రాహ్మణుడు సూత్రుడు అని కానీ లేకపోతే సోషల్ స్టాటస్ ఎక్కువ తక్కువ అనే కానీ ఆ రకమైన వివక్ష ఉండరాదు అని ఆయన ఏమంటారంటే ఆయన ఉన్న మాట మీరు మళ్ళీ దగ్గర ఇంగ్లీష్ లో చెప్పారు ఆయన హ్యాస్ ఇట్ ఎగ్జిస్టెడ్ డస్ నాట్ కన్ఫా ఆత్మా టుక్రిప్ ఐడియల్ ఇప్పుడు ఉన్న క్యాస్ట్ సిస్టమ్ అది ప్రాక్టీస్ లో ఉన్న క్యాస్ట్ సిస్టమ్ దానికి శాస్త్రము యొక్క బోధలతోటి అది అనురూపముగా లేదు అని చూడండి శాస్త్రాన్ని మనం నిర్మించడం అనవసరం శాస్త్రాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నట్లయితే నిందించడానికి అవకాశం లేదు ఆయన అంటారు ఒరిజినల్లీ హార్మోనియస్ సిస్టమ్ అన్నారు ఈ సిస్టమ్ బిగిలి హార్మోనియస్ అన్నారు ఇప్పుడు మీరు ఏదైనా ఫ్యాక్టరీకి వెళ్ళారనుకోండి అక్కడ మీకు డివిజన్ తన కాళ్ళ రాదు డివిజన్ ఆఫ్ పీపుల్ ఉండదు డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది డివిజన్ ఆఫ్ లేబర్ లో హార్మోనియే ఉంటుంది ఇప్పుడు ఇల్లు కడుతుంటే మేస్తరీ ఉంటాడు స్టెమై స్కితగలందించి వాళ్ళు ఉంటారు లేడీస్ పురుషులు అన్స్కిల్డ్ ఇంజనీలు ఉంటాడు వీళ్ళ ముగ్గురు కనపడతారు నేను ఆ ఇల్లు కట్టిస్తూట ఈ ప్యాంటు షర్ట్ బెల్ట్ పెట్టుకుని బ్లూ కలర్ పెద్ద పెద్ద కాగితాలు ఎలా రౌండ్ పుట్టిన చేతో పుట్టుకుని వాటిని ఓపెన్ చేసి చూసుకుంటూ ఈ సెమై స్కిల్ ఉంటాడే వాడు తలబాగా చుట్టి కూర్చుని ఇటక ఆ సిమెంట్ పెట్టి దాన్ని బిల్డ్ చేసుకుంటూ ఆ పొలతం కొలుచుకుంటూ కరెక్ట్ గా ఉందని చూసుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు అలా ఇతక పెట్టినప్పుడల్లా పెట్టి కొలుసుకుంటూ ఉంటాడు సెమై స్క్రిల్ ఈ అన్స్కిల్డ్ ఉంటారు ముఖ్యంగా ఈ స్త్రీలు పురుషులు కూడా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ కలిపి సెమెంట్కి ఆ తండలో కోసేవాడు ఇవ్వడం వాడు ఎక్కడ పోయి ఉంటే పోయడం ఆ దాంట్లో పోసింది అంటే ఆ పేయటం పట్టుకురా అంటే పట్టుకురావడం అలా ఆ సెమై స్కిల్డ్ వాడు చెప్పిన బీస్తూ ఉంటారు ఇది ఈ రకంగా మీకు డివిజన్ ఉంటుంది వాటిజన్ ఇటీజన్ ఆఫ్ లేబర్ అని మీకు డిజార్మనీ ఉండదు ఆ ఇంజనీరు వీళ్ళు నాకంటే తక్కువ వాళ్ళు అని అనుకుంటే వాడు మూర్ఖని అనుకుంటారు వీళ్ళు కూడా ఇంజనీరు అన్నప్పుడు పై వాళ్ళు కాబట్టి మనం వాళ్ళని గేషించాలి అని వాళ్ళు అనుకోరు డివిజన్ ఆఫ్ లేబర్ సర్వత్రా ఉంటుంది డివిజన్ ఆఫ్ లేబర్ ఫ్యామిలీలో ఉంటుంది ఫ్యామిలీలో పొద్దునే లేచి పుష్పం చదువుకుంటున్నాడు అనుకోండి బ్రాహ్మణుడు అప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేసేప్పుడు భార్యతో కలిసి వెళ్తున్నప్పుడు ఆమె పెద్ద నిన్న సర్వేసినటువంటి సామాన్యుని మెట్టి మెట్టుకుని మోస్తూ ఉన్నాడు అనుకోండి సూద్రుడు ఇదే అదే సూత్రుడు ఆమె పని పెట్టి సర్దడం వీడి పని పెట్టి మొయ్యడం కదా వీడి సూత్రుడు డబ్బు వ్యవహారం చేస్తుంటే వైశ్యుడు ఎవరైనా చూసేస్తుంటే ప్రొఫెస్టర్ రెండు ఒక్క డవాల్ చేస్తా జాగ్రత్త అని కొన్ని కాపాడతాడు అనుకోండి క్షత్రియుడు ఒక అన్ని వీడే అవుతాడు కాబట్టి అది సిస్టమ్ అండర్స్టూడ్ డివిజన్ ఆఫ్ లేబర్ ఎ క్లాసిఫికేషన్ ఆఫ్ ది సొసైటీ బేస్డ్ ఆన్ డివిజన్ ఆఫ్ లేబర్ ఈజ్ హార్మోనియస్ దాంట్లో డిస్హార్మోనియం లేదు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ బికెమ్స్ టెన్టీ దాంట్లో అనేక దోషములు కాలక్రమంలో వచ్చాయి మమ్మీ పాయడు అండ్ పెట్టి పాయడు అని స్వామి రామచరిత ఆయన ఇంగ్లీష్ అర్థమవుతుంది సో మమ్మీ ఫిజికేషన్ అంటే ఆ శవం ఆ శవల్లాగా ఉండిపోతుంది కాదంటే మార్పు లేకుండా ఈ క్యాస్ట్ మమ్మీ మమ్మీ అంటే మమ్మీ అంటే డాడీ మమ్మీ కాదండి ఈజిప్షియన్ మమ్మీస్తుంటే చూడండి శవాన్ని మమ్మిఫికేషన్ చేసి పెడతారు అలా తయారేజ్ దాంట్లో వికాసమేం లేకుండా ఇట్స్ ఎ డెడ్ బాడీ కన్వర్టెడ్ ఇంట్ఫైడ్ ఎ థింగ్ అండ్ లైక్ దట్ ఇన్ ది సొసైటీ ఈస్ డే అని ఆయన అన్నాడు ద్వంతంగా చెప్పాడు చూడండి